గుడ్ ఆఫ్టర్నూన్ జైట్ టెన్ జెంట్ల నేనేదో మిమ్మల్ని మొహమాట పెట్టి నవ్వించి క్లాస్ కండక్ట్ చేద్దామని అనుకుంటే ఆ ప్రయోజనం ఆయన పుణ్యమానికి సిద్దమైపోతుంది సో అందుకని ఇప్పుడు నేను చూపించే ఫస్ట్ స్లైడ్ మీకు కాస్త అయితే రిడండెంట్ గా లేకపోతే యూస్ గా అనిపిస్తుంది డస్ నాట్ మ్యాటర్ బికాస్ దట్ సా ఐ హిపేర్ ఎనీ అబ్జెక్షన్ టు బిగిన్ అవర్ సెషన్ విత్ ఎస్ మైల్ లేని వాళ్లేమో చెప్పేస్తున్నారు లేదని ఉన్నవాళ్ల గురించి వాళ్ళు అసలు మాట్లాడరు ఇప్పుడు ఎవరికన్నా అభ్యంతరం ఉందా లేదు కదా లేదు కదా సో మధ్యాహ్నం పూట సెషన్స్ కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అదేమిటంటే ఎండాకాలం ఎఫెక్ట్ కొంత పెరుగొన్నం ఎఫెక్ట్ కొంత స్వీట్ ఎఫెక్ట్ కొంత నా లెక్చర్ స్థాయి కొంత అన్ని కలిసి నిద్ర వస్తున్నాయి నా క్లాస్ లో మీరు హాయిగా నిద్రపోవచ్చు నాకు అభ్యంతరం లేదు ఒక్కటే రిక్వెస్ట్ గురక మాత్రం పెట్ట గురకెడితే నాకు తెలుస్తుంది పక్క వాళ్లకు తెలుస్తుంది మీరు ఆనందంగా ఉంటారు మీరు అందుకని గురక పెట్టకుండా నిద్రపోయే మీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు నిద్రకు అభ్యంతరం లేదు గురకకు మాత్రమే అభ్యంతరం అది మీరు చెక్ చేసుకుంటూ మీరు ప్రొసీడ్ అయిపోయిన అభ్యంతరం లేదు రైట్ ఇటుపక్క బొమ్మలో నేను బొమ్మ చూపిస్తున్నా ఇప్పుడు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే బికమింగ్ ఏ బెటర్ టీచర్ అనేటువంటిది టాపిక్ నేను మామూలుగా చెప్తూ ఉంటాను అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ కాంటెక్స్ లో ఇది చెప్పడం జరుగుతోంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని బికమింగ్ ఏ బెటర్ టీచర్ పర్టికులర్లీ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫోకస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట అంటే కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఒకటి ఉంది ఏమిటది భా లేని బాడీ లాంగ్వేజ్ గెస్టర్స్ అండ్ గెస్టికులేషన్స్ నక శిఖ ప్రతి భాగము కూడా ఏదో ఒకటి కమ్యూనికేట్ చేసేటట్టు మనం ప్రభావోపేతంగా ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ మేనర్ వీ క్యాన్ కమ్యూనికేట్ బై యూసింగ్ ఓకే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏం పేరమ్మా నేనేం పేరమ్మా అని అడిగాను సుజాత అని ఆవిడ చెప్పింది నేనేం పేరమ్మా అని ఆవిడ చెప్పేలో ఇప్పుడు చూసా అనుకోండి అర్థమేంటి I am not interested in finding out your name. I just asked for this sake of it. I don't have to say anything. Prati chupu, prati katalika, maata, nadaka, nadata, thiru, aniguda, idu to bektu laku mana yukka intentions li communicate chasthani. Sometimes body language is more powerful than? Words. Hadhaal uakasari vithukkowals namasaram air padtun dhu manakku. Vithukkowals namasaram lekunda body language to manam adhi communicate chayyocchu. జనరల్ విషయాలకు సంబంధించి చెప్తున్నా ఇప్పుడు ఉదాహరణకు ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ బాడీ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయండి సార్ అంటే అర్థను చెప్తారా ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ బాడీ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయాలి ఎలా చెప్పండి ఎవరు మేము మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ట్రై చేయండి మరి మీరేగా మీ ఫీల్డ్ అది చెప్పగలమా చెప్పండి ట్రై చేయం ఏ అది కాదు బాడీ లాంగ్వేజ్ అక్షరాలు బ్యాల్లు రాయడం కాదు బాడీ లాంగ్వేజ్ వి కాంట్ అవును బై దివే బిఫోర్ యూ ప్రొసీడ్ ఫర్దర్ అసలు భాష కనుక లేకపోతే ఆలోచించొచ్చా ఎగ్జాంపుల్ చెప్పండి వాటికింది వాడి భాష లేదని చెప్పారు అది మనలాగా భాష లేదు లిపి లేదు అది వేరే విషయం పుస్తకాలు లేవు వారికాడ లేవు వాటికి కానీ జంతువులకు భాష లేదని ఎవరు చెప్పారమ్మా అడుకో భాష ఉంది భగవంతుడు ఏదో నిర్ణయించాడు అడుకో భాష ఉంది కదా చెప్పండి ఇప్పుడు ఆలోచన ఒక విశిష్ట ప్రక్రియ భగవంతుడు అనుగ్రహించి భాష అనేటువంటి సాధనాన్ని జతకూర్చిన కారణం చేత అత్యద్భుతమైనటువంటి స్థాయిలో మనం ఆలోచనను సాధ్యం చేసుకుందాం మనం దట్ ఈజ్ యునిక్నెస్ ఆఫ్ హ్యూమన్ ఎబిలిటీ టు థింక్ హుచ్ క్రియేటెడ్ లాంగ్వేజ్ విటీ విచ్ క్రియేటెడ్ అండ్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ సో ఇప్పుడు కమ్యూనికేషన్ లో ఏం కావాలి మనకి భాష కావాలి కదా భాష లేకుండా కమ్యూనికేట్ చేయగలమా చేయలేవు రెండు భాషంటూ ఉన్నప్పుడు అవునా చిన్న పిల్లలుగా పుట్టి మనం ఒక స్థాయికి చేరుకుని ఆ తర్వాత ఇంకో స్థాయిలో మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోతున్నటువంటి మనం ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటామా మనంతకు మనం నేర్చుకుంటామా చాలా మటుకు ఇతరులు నేర్పించి ముందు అమ్మ నేర్పించి ఫ్రెండ్స్ ఇవంతా నేర్పిస్తే ప్రారంభమై ఆ తర్వాత మనం అద్భుతంగా సెల్ఫ్ టాట్ గా కూడా కొన్ని సందర్భాలలో ఎదిగి ఉండవచ్చు సమ్ టైమ్స్ ఇట్ మైట్ హ్యాపన్ దట్ ది టీచర్స్ ఇన్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్ ది కాలేజ్ మే నాట్ హ్యావ్ రియల్లీ టాట్ యూ సీరియస్లీ ఎనీథింగ్ జరగదు కొన్ని అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్పేవాళ్ళు దొరుకుతారా దొరకరు ఏమవుతుంది అప్పుడు మనం చదువుకున్నాం అవస్థపడ్డాం మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం కంబైండ్ స్టడీస్ చేశాం మనం అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే తెలివితేటలను వాడుకోవటం అనేటువంటిది ప్రప్రథమ కర్తవ్యము ఉపాధ్యాయుడికైనా విద్యార్థులకైనా వినేవాళ్లకైనా ఎవరికైనా చూస్తున్నాం వింటున్నావు అర్థం చేసుకుంటున్నావు ఇంతవరకు తెలిసిన దాంతో సరిపోల్చి చూసుకుంటున్నావు వినాలో వినక్కర్లేదో నిర్ణయించుకుంటున్నావు గుర్తుంచుకోవాలో అక్కర్లేదో తేల్చుకుంటున్నావు అమలు ప్రయత్నం చేస్తావు పైకి రావాలని ప్రయత్నం చేస్తావు ఇదంతా కూడా ఒక అద్భుతమైన సామర్థ్యం ఇక్కడ ఇమిడి ఉంది ఎలాగైతే ప్రవహిస్తున్న నదికి ఒక డ్యాం కట్టడం వల్ల నీటిని ఆపుతున్నామో గేట్స్ ఏర్పాటు చేయటం వల్ల ఏ మేరకు నీరు ఇక్కడ ఎక్కువైతే లేక ఇక్కడ అవసరమైతే దాన్ని లిఫ్ట్ చేసి వదిలిపెట్టాలో నిర్ణయం చేసి వరదలు ఎక్కువైతే గేట్లు మొత్తం ఎత్తేస్తారు వానలు లేవు నుంచి మొత్తం ఒక్క చుక్క దాటి ఇటు రానివ్వరు నీకు అర్థమవుతుందని చెప్పేది అటు లెఫ్ట్ కెనాలో రైట్ కెనాలో వ్యవసాయానికో తాగటానికో దేనికో వాడుకుంటారు అంటే ప్రవాహ లక్షణం ఉన్నటువంటి నీటి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ కు సంబంధించి నేర్చుకోవలసిన అంశాలు చాలా చాలా ఉన్నాయి అనే చెప్పడం ప్రధానమైన లక్ష్యం నీరు లేకపోతే పంట లేదు చెట్లు లేవు జీవితం లేదు జీవనం లేదు నీరు అంత ప్రాణాధారమైనటువంటిది అందుకే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కడెక్కడ నదులున్నాయో అక్కడ నాగరికతను తెలిసాయి నదులు లేని చోట నాగరికత వెలువలేదు తెలుసు కదా చదువుకున్నాం కదా మనం విల్ ప్రొసీడ్ ఫర్ దర్ నేను స్మైల్ అని చెప్పి ఆ మధ్యలో చుక్కలు పెడితే అర్థమేంటండి ఇట్స్ అన్ అక్రాని కదా ఏమై ఉండొచ్చు స్మైల్ యొక్క అర్థం మామూలుగా స్మైల్ అంటే ఏమిటి సార్ నవ్వటమే కదా మా తెలీదా ఏంటని మీరు అనొచ్చు స్మైల్ కి ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఎస్ఐటి ఎంఏటి ఐఏవిటీ ఎల్ఏటి ఎస్ఈ స్పాంటేనియస్ ఓకే ఏమో అమ్మా ఎస్ సైలెంట్ అవ్వచ్చు ఆ ఎస్ S ఆక్షన్ తో ఐదారు వేల పదాలు ఉండొచ్చు ఏ పదమో నవ్వచ్చు కదా ఏదో మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉండటానికి అవకాశం లేదు కదా ఎస్ క్యాన్ బి ఎనీ వర్డ్ దాస్ట్ విత్ ది వర్డ్ ఎస్ అల్ఫాబెట్ ఎస్ ఓకే నేను సృష్టించా కాబట్టి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నేనే చెప్పేస్తా అవును బై ఎనీఛాన్స్ నన్ను పొరపాటున విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా నా పేరు సరే తల్లి నా ఉపన్యాసం విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగానమ్మా నేనేమడిగాను ఎక్కడ విన్నావా ఇక్కదండి ఒక గ్యారంటీ ఇవ్వగలం ఈ రూమ్ లో మాత్రం కాదని ఫస్ట్ ఫ్లోర్ లో విని ఉంటావు ఏడేమన్నా ఓరియంటేషన్ కోర్స్ కోసం వచ్చారా ఏ టాపిక్ ఏ టాపిక్ విని ఉంటారు మర్చిపోయి ఉంటారు నేనే మిమ్మల్ని అంటందా విని ఉంటారు అని చెప్పా ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలని చెప్పానా నేను సరే ఓకే సో ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ హర్డ్ బి బిఫోర్ అండ్ వెల్ ఐ హ్యావ్ నో చాయిస్ యూ నో యూ హ్యావ్ టు సఫర్ ది రిపిటేషన్ టు ది ఎక్స్టెంట్ ఇట్ ఈస్ దేర్ ఎస్ఎంఐఎల్ఈ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సల్ the purpose of life is to excel to excel you have to learn to learn you have to take the initiative you will take the initiative only when you are motivated and such motivation must be self motivation so tarvata ostundi emi raaskodam cheppana don't worry nen raaskoma gane okay so adu emito enduko chudam oka chinna point tho start chesthanu nen motto 24 lakh jeevarasulu unnayata small and big andulo ee navve samarthyanu bhagavanthudu manushukokadiki ichadu చీమ ఎనుగు కుక్క పిల్లి నక్క ఇవేవి నవ్వం ఎందుకు ఇచ్చింటాడు మనిషికి దేవుడు ప్రత్యేకమైన ప్రతిభ ఆ తర్వాత వద్దాం ఒక్కడి జాలు కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ రెండింటి గురించేందుకు నవ్వే సామర్థ్యం ఎందుకు ఇచ్చి ఉంటాడు దేవుడు ఏడవకుండా ఉండేందుకు అనుకోవచ్చుగా కాని ఇతరులను చూసి ఏడ్చేవాళ్లే నైన్టీ నైన్ పర్సెంట్ మనకి మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు నవ్వే సామర్థ్యాన్ని ఎప్పుడు నవ్వగలుగుతారు ఆనందంగా ఉన్నప్పుడా బాధతో ఉన్నప్పుడా అంటే నవ్వే సామర్థ్యాన్ని మీకు భగవంతుడివ్వటం వల్ల బై ఇంప్లికేషన్ జీవితంలో ఆనందంగా ఉండమని మనకు చెప్పినట్టు అయ్యింది అవునా కదా ఉంటున్నామా అన్నది ప్రశ్న ఉండగలుగుతున్నామా ప్రశ్న ఎందుకు ఉండలేకపోతున్నామన్నది మరో ప్రశ్న మనం ఆనందంగా ఉండటం మన యొక్క యాటిట్యూడ్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ రియాక్షన్ వేరే వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము ఇంకా వాడలా మీకు ఆ పదం తట్టింది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే మీరేమనుకోకపోతే చిన్న స్టేట్మెంట్ ఎందుకంటే టైం చాలుదు నేను ముందుకు వెళ్ళిపోతాను మధ్యలో అవసరం వస్తే మీరు ఎప్పుడన్నా ఎనీ ఆఫ్ యూ క్యాన్ ఫీల్ ఫ్రీ అండ్ రేస్ యువర్ హ్యాండ్ అండ్ స్టాప్ ని అందరికీ కష్టాలున్నాయా లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఏ కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో కాదు అసలు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి మీకు ఏ క్షణంలోనూ ఏ కష్టమూ లేదు లేదు అనుకుంటే ఒకసారి చేయాలి ఎక్కువ తక్కువ చిన్నవో పెద్దవో అందరికీ కష్టాలున్నాయి కదా అవునా మీరేమనుకోకపోతే నైన్టీ ఫైవ్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గాడ్ మేడ్ అవునా కాదా 95% ఫైవ్ పర్సెంట్ ఆర్ ఈవెన్ మోర్ దాన్ దాట్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గాడ్ మేడ్ ఎందుకు రావుతోంది ఇందాక నేను చెప్పానే మనం ఆనందంగా ఉంటే ఎదుటి వాళ్ళు హయించడం లేదు ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే మనలో కొందరు భరించడం లేదు కొంచెం ఆలోచిస్తే అసలు ఆనందాన్ని ఎలా అనుభవించాలో ఎలా ఆనందించాలో ఎలా పొందాలో ఉన్నదాన్ని ఎలా పోగొట్టుకోకుండా ఉండాలో మనకు తెలుస్తుంది జీవితం యొక్క పరమార్థం అది కాదు అది గనక అనుకుంటే అప్పుడు మనకి ఈ స్మైల్ యొక్క విలువ తెలుస్తుంది లేకపోతే స్మైల్ యొక్క విలువ తెలీదు ఒక పశుపాప నవ్వులో ఉన్న పవిత్రత స్వచ్ఛత అమాయకత మీకు వయస్సు వస్తున్నాక కొద్దీ ఏమవుతుందండి అమాయకత తగ్గుతుంది మాయ కమ్ముతుంది విచ్చలు పెడతాను తయారవుతుంది ఎందుకంటే మనుషులు ఉన్న తెలివిని సరిగ్గా ఎందుకు వాడుకోవటం లేదు కుహకాలెందుకు విపరీతమైన కోరికలెందుకు నిగ్రహం లేకపోవటం ఏంటి అన్యాయాలు ఆలోచిస్తాం బికమింగ్ ఎ బెటర్ టీచర్ వెల్కమ్ టు దిస్ సెషన్ ట్యూన్ యువ మైండ్ మనస్సును శృతి చేసుకోండి దయచేసి మీ మనస్సు కనకు అన్యథా ఉన్నట్టయితే దయచేసి ఆ మనస్సు మీరు లాక్కు రావడానికి ప్రయత్నం చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను శృతి చేయబడని వాయిద్యం అపస్టులు పలుకుతుంది అపస్టుతులు పలుకుతే మనకు ఆ సంగీతం వినాలని అనిపించదు వాద్య విశేషాలకే కాదు పాట కచేరీలకు ముందు అని గొంతు కాస్త ఎవరి స్టైల్లో వాళ్లకి సర్దుకుని మరీ పాట పాడటం మొదలెడతారు అవునా కాదా అంటే మనస్సు మనదే కానీ మన మాట వింటుందా ఏమమ్మా మీ మనస్సు మీదేనా మీ మనసు మీదే మీ మాట వింటుందా అదేంటమ్మా మా చెప్తారు మరి మీ మనసు మీద మీదైతే మీ మాట తినాలి కదా ఇప్పుడు నా చెయ్యి ఇలా అంటే ఇలానా అలా తినాలి కదా వింటేనే నా చెయ్యి అంటాను కదా మీ మనస్సు మీ మాట వినప్పుడు మీ మనస్సు మీది మీరు ఎలా అనగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి ఉంది సరేమని అనుకుంటుంది పాపం అసలే అడపాదడడపా వింటేదు ఇప్పుడు కనుక నా మాట వింట అని చెప్తే ఇంకా ఎక్కువ వినకుండా నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి నా మనస్సు నాది అంతేనా ఎటో వెళ్ళిపోయింది మనస్సు మనదైతే మనతో చెప్పకుండా ఎట్లా మనదైతే చెప్పెళ్ళాలి కదా కనీసం చెప్పకుండా ఎందుకు వెళ్తుంది నాట్యం చేస్తున్నప్పుడు చేతులు ఎటువైపు పెడితే ఆ కళ్లు అటువైపు ఉండాలి ఇటువైపు ఉండకూడదు మనస్సు సెట్ వెళ్తుంది కళ్లు ఎటువైపు అటు వెళ్ళిపోతుంది చెవులు ఎటువైపు లాక్కెళ్తే అటు వెళ్ళిపోతుంది ఆలోచనలు ఎటువైపు లాక్కెళ్తే అటు వెళ్ళిపోతోంది చెప్పకుండా వెళ్లిపోతోంది ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి తెలుసా మనకి అవును చెప్తున్నదంతా కొంచెం అటెంటివ్ గానే వింటున్నారా వింటున్నారా బోరింగ్ గా ఉందా లేదు కదా ఇంత సీరియస్నెస్ సెవెంత్ క్లాస్ నుంచి ఉంటే ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళం మనం నేనాయన నీ పేరు ఏమిటన్నా కూర్చో కూచోన్ సూర్య భగవాన్ సూర్య ఇంటి పేరా సూర్య భగవాన్ ఆదిత్య సరే ఇప్పుడు ఏదో అడగపోయింది ఏమో ఇప్పుడు మనసు ఇక్కడ ఉందా కదా ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి గనకి ఇక్కడ ఉన్నటువంటి మంది కదా మనం ఇంత అటెంటివ్గా కనుక ఉండున్నట్టయితే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం కనీసం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు నా ప్లేస్ అంటే డెబ్బై ఏళ్ళు రిటైర్ అయిపోయిన సెవెంత్ క్లాస్ నుంచి సీరియస్నెస్ రిటైర్ అవ్వడానికా చూనా నీ కాంప్లిమెంట్ లాంటిదిని అర్థం చేసుకోగలను గాని ఇన్ని ఊళ్ల వాళ్లు ఇన్ని సబ్జెక్ట్స్ వాళ్లు ఇన్ని స్థాయిల వాళ్ళు ఇన్ని కాలేజీల వాళ్లకి ఒక విశ్వనాథం అందరూ విశ్వనాథాలు ఉదాహరణకు మీ కాంప్లిమెంట్ యాక్సెప్ట్ చేస్తే మీరందరూ అలా అవ్వగలిగితే అలాంటి వాళ్లను సృష్టించగలిగితే స్వర్గం ఎక్కడో లేదు పెంచవచ్చు చెప్పండి మీరు చెప్పండి ఎక్కడుంది ఆ స్వర్గం ఇప్పుడు నేను రెండు సార్లు అమెరికాకు వెళ్ళొచ్చానండి మీకు నమ్మకం ఉండదు నా పాస్పోర్ట్ చూపిస్తా ఇమిగ్రేషన్ వ్యవహారం స్కాంపులు గింపులు అన్ని బ్రహ్మాండంగా అందులో ఉంటాయి చచ్చ నమ్మాల్సి వస్తుంది అవునా కదా అవునా ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిన వచ్చిన పాస్పోర్ట్ చూపించాడు నేను సార్ స్వర్గానికి ఇలా ఉంటుందండి అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది ఇందులో అక్కడ కూర్చుని ఉంటాడు ఎవరన్నా మనకు నువ్వు రంబ కుర్తొచ్చు నాకు నేను ఊహించగలను కాకపోతే ఎప్పుడు వెరైటీ లేకుండా ముసలాళ్ల గురించే ఎందుకు ఆలోచిస్తారని చెప్తున్నాను అంతేనే వదిలేద్దాం అవునా సో అది అక్కడ ఉన్నాం మనం అందుకని ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పటంలోని ఆంతర్యం ఏమైనా ఏం కావాలి ఏదన్నా మర్చిపోయి వెళ్ళావా ఇక్కడేమీ మరవలేదని గ్యారంటీ ఇవ్వగలరు హాయ్ బికమ్ ఏ బెటర్ టీచర్ హౌ టు బికమ్ ఏ బెటర్ టీచర్ మామూలుగా బికమింగ్ ఏ బెటర్ టీచర్ అనేసరికి మీకున్న అనుభవం ఎనిమిది ఏళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్లలో మనకిప్పుడు చెప్పడం ఏమిటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన రెండేళ్ళేనా అదో రూల్ ఉంది ఏమిటి రెండు మూడు నాలుగు పోనీ ఏదన్నా కానీ నా పాయింట్ ఏమిటంటే మనం చక్కగా చదువుకున్నాం పాస్ అయ్యాం డిగ్రీ వచ్చింది అప్లై చేయమన్నారు అడ్వర్టైజ్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్లాం సెలెక్ట్ అయ్యాం సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఛాన్స్ ఇచ్చారు మనం ఆ సిలబస్ ఏమిటో తెలుసుకున్నాం పుస్తకాలు తీసుకున్నాం లేదు ఆల్ ఇన్ వన్లున్నాయి గైడ్లు ఉన్నాయి ఎవార్డు తీసుకున్నాం మన అవస్థ మనం పడుతున్నాం మనం పాఠాలు చెప్తున్నాం రెండేళ్ల తర్వాత బిగ్నంగా బెటర్ నేను ఎవడో వచ్చి చెప్పడం ఏంటి మనకి ఒక ప్రశ్న అంటే సాధారణంగా మన మనసులో ఏం వదులుతుందంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో చేరినటువంటి రోజున ఎప్పుడు చేరారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఏ సబ్జెక్ట్ అండి ప్రకాశం డిస్టిక్ లో ఫిజిక్స్ చెప్తున్నారు అవును గుంటూరులో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఫిజిక్స్ వల్ల కదా అది ఎందుకంటే ఫిజిక్స్ ఎక్కడైనా హీటు లైటు సౌండ్ మ్యాగ్నటిజం ఇవే కదా కదా అందుకని ఫిజిక్స్ సార్ తో నిమిత్తం లేకుండా గుంటూరులో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు చెప్తున్నాను నేను ఆయన ఫిజిక్స్ అవ్వచ్చు నీదేం సబ్జెక్ట్ తల్లి కెమిస్ట్రీ అమ్మో ఫిజికల్ సైన్సెస్ వాటియా బయాలజికల్ సైన్సెస్ వచ్చేసాయి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఏం వరుసగా కూర్చున్నారు ఫిజిక్స్ ఫిజిక్స్ ఏం సోషల్ సైన్సెస్ వాళ్ళు ఎవరు లేరా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు ఐ మీన్ దోస్ హు టీచ్ ఇంగ్లీష్ అని ఐ అండర్స్టాండ్ సార్ ఐ అండర్స్టాండ్ చాలా బాగుంది అంటే ఒక పాయింట్ నాకు ఇప్పుడు ఏం తెలిసిందంటే ఒక్క ఆ ఇంగ్లీష్ టీచర్ తప్పిస్తే మిగిలిన వాళ్ళెవరికి హిస్టరీ సోషాలజీ సైకాలజీ ఫిలాసఫీ తెలుగు ఇట్లాంటి వాటితో అస్సలు సంబంధం లేదు పర్వాలేదు నష్టం ఏం లేదండి అండ్ దట్ జ్యూస్ మీ ది కాన్ఫిడెన్స్ దట్ ఐ క్యాన్ సర్టెన్ థింగ్స్ ఎక్స్పెరిమెంట్ సర్టెన్ థింగ్స్ అంతే అంతకేది ఇంకేం లేదు ఓకే సాధారణంగా మనం ఏమనుకుంటాం టీచింగ్ ప్రొఫెషన్ లో చేరిన రోజున మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన మనసులో ఒక చిన్న ఎక్సల్ షీట్ లాంటి తోటి తయారు చేసేసుకుంటాం ఏమిటి చిన్నప్పటి నుంచి మనకు మాగా నచ్చిన వాళ్ళు ఎవరో పేర్లు రాసేవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వద్దు తీసేయి మెంటల్ స్టేజ్ నుంచి వాళ్ళని పక్కన ఎవరైతే బాగా నచ్చారో వీళ్లలో ఏ లక్షణం మనకు నచ్చింది దిష్టి తయారు చేసుకుందాం ఇప్పుడు నేను టీచింగ్ ప్రొఫెషన్ లో స్టార్ట్ అవుతున్న కారణం చేత ఈ మంచి లక్షణాలన్నింటినీ కూడా నేను ఏదో ఒక మేరకు నాలో వాటిని ఆహ్వానింప చేసుకుని వాటిని సాధన చేస్తే ఎలా నన్ను ఆ గురువులు ఇంప్రెస్ చేశారో అలా నేను నా శిష్యులకు ఇంప్రెస్ చేయవచ్చునో అని మన మనసులో అనుకుంటుంటాం మనం తప్పేం లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఇప్పుడు మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి నవ్వుతూ చెప్పాలి ప్రశ్నలు అడగాలి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అది స్కూల్ పిల్లలు కాదు కదా కాలేజ్ పిల్లలు కాబట్టి దాదాపు సమవయస్కులు అయి ఉంటారు లేదు కొంచెం వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు స్నేహభావంతో మెలగాలి వాళ్ళని ఆత్మీయంగా పలకరించాలి వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకోగలగాలి స్నేహభావంతో ఉండాలి చక్కగా ప్రిపేర్ అవ్వాలి లేటెస్ట్ విషయాలతో మనం ఎక్విప్ అయ్యి ఉండాలి హ్యూమరస్ గా ఉండాలి అని ఏబిసిడీఈఈ లక్షణాన్ని మనం లిస్ట్ చేసేసి ఉంటాం నేను అవి ఏమీ చెప్పబోవడం లేదు ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి తెలిసిన విషయాలు మళ్లీ నేను పునశ్చరణ చెయ్యం అంటే మరి ఇంకేముంది సార్ మీరు హౌ టు బికమ్ ఏ బెటర్ టీచర్ అని చెప్తున్నారు మరి ఇవన్నీ తీసేశాక ఇంకేముంటుంది అసలు ఏముంటుంది ఏమి కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఏముంటుందో మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం జడ్జ్ చేస్తాం ఎప్పుడైతే నేను కొన్ని పాయింట్స్ మీద స్ట్రెస్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నానో అప్పుడు ఇఫ్ కన్విన్స్డ్ అంటే మీరు అంగీకరించినట్ైతే ఒప్పుకున్నట్టయితే హౌ టు బికమ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది కావాలి తెలుసు బాగుపడాలి తెలుసు నిజానికి ఎవరితో ఎవరు కంపీట్ చేయాలండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏమ్మా మీ సబ్జెక్ట్ ఏంటి ఫిజిక్స్ మీరు ఎక్కడా ఎక్కడ ఏ కాలేజీ రేపల్లి ఎంతమంది ఉన్నారు ఫిజిక్స్ టీచర్స్ ఆ కాలేజీలో ముగ్గురున్నారు ముగ్గురులో మీరు జూనియరా ఇప్పుడు ఏజ్ సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని నేను అడగటంలా ఏమ్మ పాపులారిటీ దృష్టితో అంటే మోస్ట్ పాపులర్ ఫిజిక్స్ టీచర్ కింద మీరు మూడో మనిషి తెలుసు సీనియారిటీ ప్రకారం మీ ర్యాంక్ ఎంత ప్రశ్నార్థమైందా చెప్పండి వాడు గురించి మీరు చెప్తారేంటి ఒకే కాలేజ్ యాంక్ కాదు కదా అస్సలు మాట్లాడకూడదు ముగ్గురు ఉన్నారమ్మా ముగ్గురులో మీరు జూనియర్ మోస్ట్ ఆ కాలేజ్లో ఈనాడు జూనియర్ మోస్ట్ మీరు అవునా ఫిజిక్స్ స్టూడెంట్స్ మోస్ట్ పాపులర్ ఫిజిక్స్ టీచర్ ఎవరు అని కనుక ఎవరైనా అడిగినట్టయితే మీకు ఏ ర్యాంక్ ఇస్తారు మిగిలిన ఇద్దరు లేరు ఇదని చెప్పొచ్చు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు ఇప్పుడు నా పాయింట్ ఒకటి దయచేసి గమనించండి ఆర్గ్యుమెంట్ సేకు ఏం పేరమ్మా ఇందిరా ఇందిరా మేడంకి థర్డ్ జూనియర్ మోస్ట్ రెండేళ్ళే అయిందిగా వాళ్ళ ఎనిమిదేళ్ళు పదేళ్లు పదిహేను ఏళ్ళు సర్వీస్ ఉన్నాళ్ళు కాబట్టి థర్డ్ ర్యాంక్ ఇస్తున్నామని చెప్పని అనుకోండి కదా ఆవిడ మనస్సులో ఏముండాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ మస్ట్ గెట్ ది ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడో పదిహేనే క్రితం ఉన్నట్టు అప్పటి సిలబస్ చదువుకుని పాఠం చెప్తున్న వాళ్ళు వాళ్ళు నుటెస్ట్ గా నేను యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకుని నాకు ఉద్యోగం తెచ్చుకున్నాను కాబట్టి నాకున్న ఓరియంటేషన్ యూత్ స్పిరిట్ కమిట్మెంట్ తో పోల్చి చూస్తే ఆహా అందుకని పిల్లలందరూ నన్ను లైక్ చేయాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో పాఠం చెప్తే సెకండ్ ఇయర్ లో వాడు ఈ మేడమే మాకు కావాలి థర్డ్ ఇయర్లో ఈ మేడమే మాకు కావాలని వెళ్లి ప్రిన్సిపాల్ దగ్గర ధర్నా చేయాలి అలాంటి మంచి పేరు కమిట్మెంట్ ఎప్పుడైతే ఆవిడకి ఏర్పడుతుందో ఫస్ట్ పాయింట్ ఈస్ యూ డోంట్ బాధ టు కంపీట్ విత్ అదర్స్ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ ఈ పాయింట్ అర్థమైందా ఉదాహరణకి సంవత్సరం టీచర్స్ యొక్క స్టూడెంట్స్ ఎవాడ్యుయేషన్ తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్ అందరూ కలిసి మీకు యాబై ఐదు మార్క్ అనుకుందాం అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఏమ నెక్స్ట్ ఇయర్ కి అదే బ్యాచ్ మీకు అరవై ఇవ్వాలి అదే బ్యాచ్ థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి మీకు డెబ్బై ఎనిమిది ఇవ్వాలి అది గతి మై పాయింట్ వీఆర్ సో హ్యాపీ టుడే వ్యూ ఆర్ హ్యాపీ ఎవర్లీ ఇయర్ బట్ వీఆర్ సో హ్యాపీ టుడే వి లైక్ యూ మోర్ దాన్ ఎనివన్ ఎల్స్ ఈ ఒక్క మాట మీరు అనిపించుకుంటే జన్మలో చరితార్థులైనట్లు లెక్కయ్య ఏం చేయాలి ఏ ఆధ్యాత్మికమైనటువంటి అంటే స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉన్నట్టయితే ఒక టీచర్ మంచి టీచర్ అవ్వగలుగుతాడు ఆధ్యాత్మికత అవసరమా బై దివే హౌ మెనీ ఆఫ్ యూఆర్ నాన్ బిలీవర్స్ ఎథీస్ దేవుడు అంటే నమ్మకం లేని ఎవరు ఉన్నారా నేను ఈ పాయింట్ ఎందుకు రేపు చేస్తున్నానంటే ఐ బిలీవ్ లేన్ ఇఫ్ యూఆర్ ఎ హిందూ బికమ్ ఎ బెటర్ హిందూ if you are a muslim become a better muslim if you are a christian become a better christian if you don't believe in god god bless you become a better human being matham endukante manushni manchi vaanni cheyatalaki em an artham aina point avunu matham mundu puttinda manush mundu puttaada ah manush puttaaka matham puttindi andike indhi mathalu unnai మతం పుట్టాక మనిషి పుట్టింటే చచ్చినట్టు అందరూ అదే మతంలో పుట్టిండేవాళ్ళం క్లియర్ భాష పుట్టాక మనిషి పుట్టాడా మనిషి పుట్టాక భాష పుట్టిందా అందుకనే మనిషి సృష్టించిన భాషలు నేనున్నాయి మనకు అసలు భాష ముందు పుట్టిన తర్వాత కనుక మనిషి పుట్టింటే అందరికీ చచ్చినట్టు అదే మదర్ టంగ్ అది ఉండేది ఆమె క్లియర్ ఈ రెండు సత్యాలు కనుక గుర్తు పెట్టుకుంటే మనిషిలో మానవత్వం ఎందుకు బేల్కొనాలో మనకు అర్థం అవుతుంది మనిషి పుట్టిన తర్వాత భాష పుట్టింది మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది అందుకని మనిషి ముఖ్యం మానవత్వం ముఖ్యం మిగిలినవి వాటికి దోహదపడేటట్టు ఉండవలే నీ మతం నిన్ను మంచి మనిషిని చెయ్యవలే నీ భాష నిన్ను మంచి మనిషిని చెయ్యవలే చెయ్యకపోతే దమ్థింగ్ ఫండమెంటల్లీ కాంట్రడిక్టరీ ఇన్ ది వెరీ బర్త్ ఆఫ్ దోస్ టాపిక్స్ అని అర్థం కదా ఓకే ప్రొసీడ్ ఫర్ దర్ Why to become a better teacher? How to become a better teacher? And any other question which you might have in this particular context. Amayakanga putti. Thiriyan di thiluskuni prahitnan lo. Okokka tera, okokka tera to laghi pohto unte. Okokka prashna, okokka prashna. Yanta thiluso thilye parushthu unte. Thilye ni kottabi thiluputo unte. Allah manau, aschari yanto. Edigayam manau. చిన్నప్పుడు ఏం తెలుసు మనకి ఏది తెలియదు ఇప్పుడు ఒకసారి దుర్భరమైనంత తెలుసు మనకి భయమేస్తూ ఉంటుంది మనకి ఇంత తెలుసే అని చెప్పని మంచి కోసం వాడుకుంటే ఏమి బాధపడక్కర్ల ఒక కుండ తయారు చేయటానికి ఇంత మట్టి ముద్ద చాలు మట్టి ముద్దలకు ధరలు ఉండవు సౌకర్యం కోసం ఆలోచిస్తే ఒక ఇంత మట్టి ముద్ద ఒక ఐదు రూపాయలకు దొరుకుతుందని అనుకుందాం దాని కనుక మనం కుండ చేస్తే ఎంత అమ్ముతాం కూడా అని యాభై రూపాయలకు అమ్ముతాం ఏదో యాభై డెబ్బై ఐదో అమ్ముతాం అంటే మట్టి ముద్దగా మన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులని ఫినిష్ ప్రోడక్ట్ గా తయారు చేసి వాల్యూ ఎడిషన్ చేసి వాళ్ళని మార్కెట్లోకి మనం పంపాలి ఇది మన కర్తవ్యం అండి ఆమె క్లియర్ వాళ్ళు ఎలా వచ్చారు మన దగ్గరికి మట్టి ముద్దలు అన్ప్రోసెస్డ్ అన్ఫినిష్డ్ రాట్ డూ హియేట్ ఎ షేప్ మేక్ ఇట్ మోర్ యూస్ఫుల్ ఇప్పుడు మట్టి ముద్దకు ఉపయోగం ఉందా ఏముంది మట్టి ముద్దకు మామూలుగా అక్కడ పెట్టేయచ్చు కానీ మట్టి ముద్దను కొండగా చేస్తే ఎక్కువ ఉపయోగం కదా వాల్యూ ఎడిషన్ ఆ వాల్యూ ఎడిషన్ వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి సో బికమింగ్ ఎ బెటర్ టీచర్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ గెటింగ్ ఎన్ ఇంక్రిమెంట్ ఆర్ గెటింగ్ ఏ ప్రమోషన్ ఎక్సెట్రా బట్ ఫర్ సెక్యూరింగ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ వన్ అండ్ ఆల్ అందరి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాసునోభవంతు సమస్త లోకాన్ భవంతు అందరి మంచి కోసం మంచి హృదయంతో ప్రవర్తించేటువంటి మనస్తత్వం ఒక్క టీచర్ సాధ్యం మీరు అన్న చేయండి సార్ మీరు టీచర్లు టీచర్లు కాబట్టి ఇట్లా డబాయించేస్తున్నారా అండి మీరేం అనుకోకపోతే వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు అర్థమవుతుంది ఉదాహరణ నేను డాక్టర్ని అనుకోండి అనుకుందాం కాదు అంటే డాక్టర్ అండి పిహెచ్డీ పరిచే డాక్టర్లు సరే అవునా ఇప్పుడు డాక్టర్ అయితే మీరెవ్వరూ నన్ను కలవటం లేదనుకోండి మీరు కలిస్తే బాగున్నారా బాగున్నారని నా దగ్గర రావటం లేదు వీళ్ళు అంటాను అంటే మీరందరూ నాకు పేషెంట్స్గా కనుకొస్తే నాకు ఆనందం మీకు అర్థం అవుతుందా మీరు ఆరోగ్యంగా ఉన్న నా దగ్గర రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాను నేను డిటో నెంబర్ టూ నేను లాయర్ అనుకుందాం మీరందరూ నాన్ డిటికే మైండ్తో మంచివాళ్ళుగా ఉన్నారనుకోండి మీకేమైనా అర్థమవుతోందా అంటే నేనేం ఆశిస్తాను మీ నుంచి మీరందరూ గొడవలు పెట్టుకుని కేసులు తీసుకురావాలి నాకు సివిల్ క్రిమినల్ మీకు అర్థమవుతుందా నేను ఇంజనీర్ అని అనుకుందాం ఉదాహరణకి సివిల్ ఇంజనీర్ అనుకుందాం నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను మీరందరూ ఇల్లు కట్టుకోవాలి నా దగ్గరకు వచ్చి నాకు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పని నేను ఉద్యోగం నేను సివిల్ ఇంజనీరింగ్ పాస్ చేసరికి మీరు అందరూ విల్లాస్ అపార్ట్మెంట్స్ కొనేసుకున్నారు కట్ చేసుకున్నారు నా దగ్గరకు ఎవరు వచ్చి కట్టించుకోవటంలా నాకు నలభై మంది తెలుసు మీకు అర్థమైందా మీ నుంచి నాకు డిమాండ్ రావటంలా డిజపాయింట్ అయిపోతాను ప్రపంచంలో ప్రతి ప్రొఫెషన్ లోనూ యూ మస్ట్ బికమ్ మై క్లయింట్ మై క్లయింట్ అండ్ మై కస్టమర్ అని చెప్పని ఆలోచిస్తారు టీచర్ మాత్రం అలా ఆలోచించడు కమ జీవితంలో పైకి రా ఏదో మూడు సంవత్సరాలు నా దగ్గర నువ్వు వచ్చావు ఈ మూడు సంవత్సరాల తర్వాత అక్కడ ఉండాలి నువ్వు ఐ వుడ్ లైక్ టు సీ యూ కమింగ్ అప్ లైక్ ఎ రైజింగ్ స్టార్ ఈ ప్రొఫెషన్ లోనే ఆ ఉదాత్తమైన గుణం ఉంది ఇంకెక్కడా ఏ ప్రొఫెషన్ లో కూడా బహుశా ఏమన్నా పౌరోహిత్యం చేసేవాళ్ళు ఏమైనా ఏదోనైనా నువ్వు ఏదో సంభావన ఇస్తే తీసుకుని నేను ఆశీర్వాదం చెప్తాను నువ్వు పైకి రాస్తే పై సంభా పాటు స్వార్థం ఉంది మళ్ళీ టీచర్ స్వార్థమే ఉందండి నేను యు కమప్ ఇన్ లైఫ్ వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు పే బ్యాక్ టీచర్ అది టీచర్ యొక్క గొప్పతనం విల్ ప్రొస్వీట్ ఫార్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ ద లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ యాటిట్యూడ్ అంటే వైఖరి దృక్పథము అనేటువంటి పదాలు మనకు ఈక్వలెంట్ గా చెప్తారు కదా యాటిట్యూడ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ నెగిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ ఎందుకుండాలి పాజిటివ్గా అమ్మా హ్యాపీగా ఉండాలంటే పాజిటివ్ ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఓ నంబర్ చెప్పమ్మా ఏదో నంబర్ మొబైల్ నెంబర్ నే కనుక ముందు మొబైల్ నంబర్ అని అడుగుంటే మీరు అందరూ నన్ను తిట్టును తిడుతుకుండా తిట్టుండేవాళ్ళు ఎందుకే అమ్మాయి మొబైల్ నెంబర్ అడుతున్నావు అని ఏదో ఒక నెంబర్ చెప్పమ్మా అన్నాను ఏదో నంబర్ చెప్పంటే మొబైల్ నెంబర్ అంటుంది ఏంటి తల్లి ఇంత అమ్మాయికి అయితే ఎట్టగమ్మా కాలేజీ మేనేజ్ చేస్తా ఏం సబ్జెక్టు ఏ టెక్నాలజీ అయితే మాత్రం ఇది అమాయకం టెక్నాలజీ పనికిరాదు ఏదో నంబర్ చెప్ డిజిట్స్ జీరో టు నైన్ ఏదో ఒక్క నంబర్ తల్లి రక్షించవు నవ్ హావ్ కమ్యూనికేటెడ్ మీకు అర్థమైంది కమ్యూనికేషన్ ఎంత డిఫికల్ట్ మనం ఏమనుకుంటాం బ్రహ్మాండమైన క్లారిటీ ఉంది మనం చెప్తే అర్థం కాకూడమేంటి కొంచెం నిండుకు నరుస్తున్నాం మనం నేను ఒక్క నంబర్ చెప్పమంటే వద్దులేకో అనుకోకుండా యూ హ్ హెల్ప్డ్ అస్ టు బి ఏ లిటిల్ హ్యూమరస్ నిన్నేమంటానులే తొమ్మిదండి ఓ నంబర్ చెప్ప మరి పెద్ద నంబర్ చెప్పారు ఆరు నైన్ ప్లస్ సిక్స్ ఎంత ఫిఫ్టీన్ నైన్ ఇంటూ సిక్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాదు మ్యాథస్ వాళ్ళే ఆలస్యంగా చెప్తారు ఎందుకన్నా మంచిదని నాన్ మ్యాథ్స్ వాడు దూరు కుర్తో చెప్పా సరిపోదు అయ్యా తొమ్మిదన్నా ఆరు అన్నారు తొమ్మిది అన్నారు కూడితే మల్టిప్లై చేస్తే యాభై అవుతుంది ఏదన్నా అవనియండి కాక ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఫిఫ్టీ ఫోర్ నెగటివ్ కు బలం ఎలాంటి నెగిటివ్ కు ఉన్నటువంటి బలం ఎలాంటిదంటే మీరందరూ చెప్పే సంఖ్యల్ని మనం కూడినా మల్టీప్లై చేసినా లేక రేస్టు ది పవర్ చేసినా ఇంటూ మైనస్ అన్న ఒక్క నెగిటివ్ క్వాలిటీని గనక మనం ఆహ్వానించుకుంటే అంత పెద్ద క్వాంటిటీ కూడా మొత్తం నెగిటివ్ అయి కూర్చుంటుంది మీకు అర్థమైందా వెంటనే మీరు అనొచ్చు సార్ మరి ఇంటూ మైనస్ ఏమవుతుంది సార్ అని మీరు అనొచ్చు మ్యాథ్స్ లో ప్లస్ అవుతుంది కానీ రియల్ లైఫ్ లో డబుల్ నెగిటివ్ అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైందని నేను ఏం చెప్తున్నాను మ్యాథ్స్ లో ప్లస్ అవుతుంది మైనస్ ఇన్ టు మైనస్ ప్లస్ మనకు తెలుసు రియల్ లైఫ్ లో డబుల్ నెగటివ్ అవుతుంది అందుకని ఆ నెగిటివ్ ని వీలున్నంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తే యూ విల్ బికమ్ ఏ మోర్ పాజిటివ్ పర్సన్ అండ్ ఎ బెటర్ టీచర్ అది నేను తప్పదలుచుకుంది విల్ ప్రొసీడ్ ఫర్దర్ వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్ చూద్దాం వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ టీచింగ్ అంటే ప్రశ్న ఏమిటంటే అసలు ఆఖర్ను ఉన్నవాడు పాపం ఏదో అమ్మా ఏసీ కావాలన్నా చల్లగా ఉంది కదా జీవితం గురించి మీ యాటిట్యూడ్ ఏంటమ్మా ఏ సబ్జెక్ట్ చెప్తారు కెమికల్ ఇంజనీరింగ్ జీవితం గురించి మీ యాటిట్యూడ్ అంతా కెమిస్ట్రీ అంటారా కొంత ఫోన్లేదు అసలు ఏంటి జీవితం గురించి మీ యాటిట్యూడ్ ఏమిటి తర్వాత జీవితం అంటే గుడ్ గోల్స్ అని మా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు ఫోన్లేమ్మ జీవితం గురించి మీ యాటిట్యూడ్ ఏమిటి సార్ ఎవరు నిలిచిపోతాయనే దగ్గరకు వచ్చి అడిగినా దూరణించి అడిగినా జీవితం గురించిట్యూడ్ ఏమిటి ఇప్పుడు మీ ఐదారేళ్ల పిల్లవాడు వచ్చి నాన్న జీవితం ఏమిటి బోర్ కొడుతోంది అంటే మీరేం సమాధానం చెప్తారు అప్పుడే టబోర్ కొడుతుందిరా నాకు అని అంటారు కదా అంటే చాలా ఉంది అంటారు ఏముంది అని అడుగుతాడు చెప్పండి చదువుకోవాలి పెళ్లి చేయాలి అవును అక్కడే ఇంట్రెస్టింగ్ చదువు నువ్వు పైకి పోతావు నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది ఏ నీకు బాధలు ఉండవు అవునా అంటే జీవితం అంటే బాధలే జీవితం అంటే రెస్పాన్సిబిలిటీనే జీవితం అంటే కష్టపట్టమే అంతేనా ఇంకేం లేదా నేను చూస్తే అదే కనబడుతుంది సార్ పోది టీచింగ్ కి లైఫ్ కి సంబంధం ఏమన్నా ఉందా లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ కాదని నేను టీచింగ్ కి లైఫ్ కి సంబంధం ఉందా అంటే డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల చిల్లరకు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పిహెచ్డీలు ప్రమోషన్స్ అపాయింట్మెంట్స్ లేవు లేవు కదా మనుషులనే మనం ఈ స్ట్రక్చర్ సృష్టించుకున్నాం ఎలిమెంటరీ స్కూల్ అన్నాం మిడిల్ స్కూల్ అన్నాం టెన్త్ క్లాస్ అన్నాం ఎగ్జామినేషన్స్ అన్నాం క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నాం కాపీ కొట్టడం అన్నాం ఇవన్నీ ఎవరు మనిషిగా సృష్టించుకుంది అనుమానం లేదు కదా మరిప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఈ లైఫ్ ఎలా జీవించాలో తెలిస్తే టీచింగ్ లైఫ్ ఎలా జీవించాలో తెలియటానికి టీచింగ్ ఉపయోగపడాలి అర్థమైందా కన్ఫ్యూజ్ చేస్తున్నా కన్ఫ్యూజ్ చేయటం కదా మరి లైఫ్ కు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఫిజిక్స్ ఓ మ్యాథ్స్ ఓ కెమిస్ట్రీ ఓ బయోటెక్నాలజీ మరోటో మరోటో ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్టు పాఠం చెప్పడానికి ఓ సిలబస్ ఉంటుంది మనం చదువుకున్నాం మనం పాఠం చెప్తాం సరే జీవితం గురించి ఎవరు చెప్పాలి వాడు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం చేసిన తప్పులని వాడు చేసిన తర్వాత నేను చెప్పానా అని చెప్పి మనం చెప్పడానికి వారికి వస్తుంది అవును మరి అన్ని సందర్భాలు అన్ని సంఘటనలు అందరి జీవితాలలోనూ ఐడెంటికల్ గా ఉండవే దే అంటే వీ మస్ట్ లీవ్ విత్ దెమ్ let them run let them fall let them learn the hard way anthena so by saying that somebody ah ikku mana bayapettadavani kaadhu na abhiprayam pillalni <laughs> jeevitham ante bayapettaali aneetondidi na abhiprayam kaadu kaani teach inganeetondidi lekapothe life will become much more of a problem kada annadi maatrame na point జీవితం మరింకింత ఆనందమయం చేసుకోవటానికి సుఖమయం చేసుకోవటానికి టీచింగ్ అవసరమని నేను భావిస్తున్నాను ఇంక్లూడింగ్ అకాడమిక్ టీచింగ్ ఏదో సబ్జెక్ట్ గురించి చెప్తావు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏదో కోర్సు పాస్ అవుతాడు వాడు పైకొస్తాడు సరే ఓకే బీయింగ్ ఆపర్చునిటీ టుశ్చార్జ్ అవర్ రుషి రుణము ఎల్లుండి సెషన్ ఒకటి ఉంది నాకు వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి అక్కడ కొంచెం డీటెయిల్ గా చెప్తాను కొంచెం ఓవర్ ల్యాపింగ్ ఫినిష్ ఆఫ్ చేస్తా సంఘ రుణము ఋషి రుణము పితృ రుణము దైవ రుణము అని ఫోర్ డెట్స్ ఆర్ దేర్ అని చెప్పని ఈ నాలుగింటిలో అంటేదో తపస్సు చేసిన ఋషులు అన్నట్టు కాదు ఎవడైతే ఇంటెక్చువల్లీ బ్రిలియంటో కాన్సన్ట్రేట్ చేశాడో కొత్తది కనుక్కున్నాడో మనకు ధారపోసాడో వాడు ఋషి అది సైంటిస్ట్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు సంగీతం మాస్టర్ కావచ్చు శిల్పి కావచ్చు చిత్రకారుడు కావచ్చు ఎవరైనా సరే మేధస్సు దమ్మున్నటువంటి వాడు వాడు ఋషి మనం ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేరినందువల్ల నేర్చుకున్న దాన్ని మరికింత బాగా సాధన చేసి చక్కగా అర్థమయ్యేలా స్పూర్తినిచ్చేలా సానుకూల వైఖరితో మనం పాఠం చెప్పి మన పిల్లలు అంటే మనం నేర్పించిన పిల్లలు వాళ్ల ద్వారా ప్రపంచం బాగుపడాలనేటువంటి సానుకూల దృక్పథం ఏదైతే మనసులో ఉంటుందో అది మనం ఋషి రుణం డిశ్చార్జ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ అన్నమాట చేశానా ఋషి రుణము రుణం అంటే అప్పు అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీర్చేయాలి ఈ ఋషి ఎవడు ఎవడో ముక్కు మూసుకుని అక్కడో కూర్చుని తపస్సు చేసుకుంటూ అట్టాని మోక్ష ప్రాప్తి పొందినటువంటి వ్యక్త కాదు బ్రాడర్ కాన్సెప్ట్ లో చెప్తున్నాను అంటే ఏదైనా ఉన్నటువంటి తన యొక్క మేధస్సుని మానసిక ప్రతిభను వాడుకుని కొత్తది కనుక్కుని తెలుసుకుని ప్రయోగం చేసి ఆ మేరకు మన జీవితం తేలిక చేసి మనకు మిగిల్చిపోయినటువంటి వ్యక్తులు అందరూ మీకు పాఠాలు చెప్పిన వాళ్ళందరూ ఋషులే మీ ఉపాధ్యాయ వృత్తిలో చేరినందువల్ల మీరందరూ ఋషులే రే పొద్దున మీ విద్యార్థులు ఎవరైనా టీచింగ్ లో కనుక చేరితే వాళ్ళు కూడా ఋషులే అంటే మనం సంపాదించుకున్నటువంటి తరతరాలుగా సంపాదించుకున్నటువంటి విజ్ఞానాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇతరులకు పాసాన్ చేస్తున్నామే అది ఋషి రుణము తీర్చుకుంటున్నట్లు లెక్క పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను సో దాట్ ఈస్ ది గ్రేట్నెస్ విత్ విచ్ వీ మస్ట్ రెస్పెక్ట్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్ మీకు చిన్న బొమ్మ చూపించబోతున్నాను ఆ బొమ్మ ఏమిటో ఒక నలుగురు ఎదుగురు అడుగుతాను చెప్పండి ఏమై ఉంటుందో చిన్న క్విజ్ లాంటిది అది ఎందుకు చూపిస్తున్నానో చెప్తాను భగవాను కూర్చో ఎవ్వరూ నిల్చోద్దని చెప్పా ఏమిటది కెమెరాలా ఉంది వెరీ గుడ్ అమ్మా గిటార్ తీగల్లా కనిపిస్తున్నాయి మిసైల్ Some rocket or something అమ్మా టెలిస్కోప్ లాగా ఉంది గోల్డ్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఏదో రైట్ ఏవై ఉండొచ్చు ఎస్ అండి ఏం లేదు అమ్మా రాకెట్ ఏదో రాకెట్ రాకెట్ లాంచింగ్ రైట్ అయ్యా మీరు ఎవరు కరెక్ట్ చెప్పిన వాళ్లలో కరెక్ట్ ఆన్సర్లు చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా దట్ విల్ మానిటర్ ది కాస్మాస్ కంటిన్యూస్ తెలియనప్పుడు తెలియదని తెలుసు తెలుసుకున్న తర్వాత ఎందుకు తెలిసిందో ఎలా తెలిసిందో తెలుసుకుంటేనే మనిషి అభివృద్దిలోకి వస్తాడు మామూలుగా మనకు కెమెరా అనేది మానవుడి కన్ను ప్రిన్సిపుల్ ఆధారంగా సృష్టించబడింది అని చెప్తారు ఫిజిక్స్ వాళ్ళు ఎవరన్నా కానీ అదే కదా కన్ను ఎలా పనిచేస్తుందో బాగా అధ్యయనం చేసిన తర్వాత కెమెరాను సృష్టించారని చెప్పని అంటారు కెమెరాకు కొన్ని పరిమితులు పరిధులు ఉన్నాయి దూరంగా ఉన్న వస్తువులను ఎలా చూడగలుగుతుంది అది లిమిట్స్ ఉన్నాయి కాబట్టి చూడలేదు మరి ఈ విశాల విశ్వం యూనివర్స్ స్టిల్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఈజ్ సో వాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పాండింగ్ దక్స్పాండింగ్ యూనివర్స్ ని కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా మానిటర్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి కెమెరా కావాలి ఆ కెమెరా అది ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు సైన్స్ రాదు నేను కామర్స్ వాడి నేను విషయం చెప్తున్నాను అర్థం చేసుకోండి కెన్ యూ క్రియేట్ క్యూరియాసిటీ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ నీ సబ్జెక్ట్ కు సంబంధించి ఒక కొత్త విషయాన్ని ఒకసారి ఇంటర్నెట్ లో కూర్చుని కాస్త బొమ్మలో అవో ఇవో డౌన్లోడ్ చేసుకుని గురే మన ఫీల్డ్ ఇది మన ఫీల్డ్ లో కొత్త డెవలప్మెంట్స్ ఇలా వచ్చాయో తెలుసా ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎవరికి తెలుసా ఆయన ఏ ఫీల్డ్ లో పనిచేసాడో తెలుసా అవును భారతదేశం నుంచి సైన్స్ లో ఎవరికి నోబెల్ ప్రైజ్లు రానట్టుంది వచ్చా ఒక్కరు రెండు మూడు నాలుగు ఐదు చాలా మంది మీరు చెప్పిన పేర్లలో ఒకటి రెండు ఇక్కడి నుంచి విదేశాలలో వెళ్లి అక్కడ లాబొరేటరీలలో పనిచేసిన తర్వాత వచ్చినవే తప్ప అంటే ఇక్కడ మనకు లాబొరేటరీలు ఆ లేవు అన్నమాట ఆయన ఎప్పుడు రామన్ ఎఫెక్ట్ నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దేశం బాగుపడాలంటే వ్యవస్థను సృష్టించి చాలా అక్కర్లేదు అద్భుతమైన మేధాసంపత్తిని మేధోసంపత్తిని సృష్టించింది భగవంతుడైతే లాబొరేటరీస్ లేనందువల్ల ఇక్కడ లోమని వేరే దేశాలకు వెళ్లిపోతే వెళ్లిపోయి వాళ్ల ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేస్తూ ఉంటే వాళ్ల సమాజాన్ని సంరక్షిస్తూ ఉంటే దేశం ఏ గతి అర్థమవుతోందా వాట్ డూ వ్యూ హ్యావ్ టు డూ ఆలోచించండి మీకు తెలుస్తుంది టీచింగ్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు హెల్ప్ ది బర్డ్స్ టు బ్లూ సమ్ మొగ్గలు వికసింపచేయటానికి ఉపాధ్యాయుడు అవసరం అవుతాడు మొగ్గలు అందంగా ఉంటాయమ్మా ఉంటాయా పువ్వులు ఇంకా అందంగా ఉంటాయి మరి మొగ్గ మొగ్గగానే గనక మనం మొక్క నుంచి వేరు చేస్తే తుంచేస్తే అదేదో మల్లె పువ్వులలాగా కాసేపాయ విచ్చుకుంటుంది విచ్చుకుంటుంది కానీ అంటే మల్లె కాదు పువ్వు మొగ్గ విచ్చుకుని పువ్వు అవుతుంది కాని ఆ తెంచేసిన తర్వాత ఆ పువ్వు కాయ కాయ పండు పండు మళ్ళీ విత్తనం ఇస్తుందా ఇవ్వద్దు చెట్టు మీదే ఉంటే ఇస్తుంది అంటే మొగ్గల ఇందాక నేను మట్టి ముద్దా చెప్పాను ఒక ఎగ్జాంపుల్ తేలిగ్గా అర్థం అవటానికి మొగ్గల్లాగా ఉన్న మానసిక స్థితిలో మన దగ్గరకు వచ్చేటువంటి ఆ బిఏ బిఎస్సీ బీకాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు పువ్వుల వలె వికసించి ప్రయోజనవంతమైన బాధ్యతాయుతమైన ప్రవర్తనను అంగీకరించి సమాజంలో పాలు పెట్టాలి యూ మస్ట్ మేక్ దెమ్ ఇన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ నాట్ యూస్ లెస్ రిఫ్రా ఈ సమాజం బాగుపడాలి ఆ స్ఫూర్తిని మనం ఇచ్చి పంపించగలగాలనేటువంటిది మీకు దృష్టిలో తీసుకురావడం వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ కడదొచ్చా వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది చిన్నప్పుడు చెప్పుంటే అస్సలు మొదలెట్టుండేవాడిని కాదేమో ఏదో మధ్యలో అయిపోతుంది అనుకున్నాం గాని ఇలా చచ్చేంత వరకు కంటిన్యూస్ లెర్నింగ్ లైఫ్ లాంగ్ లాయర్ లవ్ ఫర్ లెర్నింగ్ ఎన్ని పెద్ద గొడవ కాదమ్మా ఎడ్యుకేషన్ ఏంటి అసలు వాట్ ఈజ్ acquiring knowledge. లాంచి క్వాలిటీ కావాలా పర్వాలేదా క్వాలిటీ కావాలి క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది విలువ ఉండదు మరి మార్కెట్ లో మనకు బోల్డ్ అనే రకాల వెరైటీస్ కనబడతాయి కదా డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీ ఎందుకని క్వాలిటీస్ ఉన్నాయి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టి వాడు కొనుక్కునేందుకు డబ్బు ఉన్నందువల్ల నీకు మంచి క్వాలిటీ లేక మామూలు క్వాలిటీ అట్టిపెట్టి నా వెదహ తెలియతేటాల వల్ల మోసం చేసే ప్రవృత్తి వల్ల నీకు తక్కువ క్వాలిటీ ఎక్కువ మొత్తానికి అంటగడితే ఏమనాలి దాన్ని అర్థమైందా నేను చెప్పే పాయింట్ పట్టు చీర ఇరవై రూపాయలు ఓ కాటన్ చీర రెండు రూపాయలు అవునా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు ఇష్టం కానీ నేను నాశిరకం వస్తువుని చాలా మంచి వస్తువు అని చెప్పి గనక ఎక్కువ మొత్తానికి మీకు అంటగడితే అది దుర్మార్గం కాదు ఆ దుర్మార్గం ఎందుకు ఏర్పడింది మనిషి మనస్సులో స్వార్థం వల్ల ఆ స్వార్థం మాయ కాదు ఆ మాయ వల్ల ఏమవుతోంది మంచేమిటో చెడేమిటో వివేకాన్ని ఇచ్చేటువంటిది విద్య you must be able to distinguish discriminate discern between good and the bad the right and the wrong the truth and the untruth satyam eviti asatyam eviti dharma eviti adharma eviti korana vasture labhumesukuna amatam manchide takkuva tappud thukam enduko vastu lo kalthi yesamatam enduko meeku arthavutunda వస్తువులో కల్తి మనకు తేలిగ్గా అర్థమవుతుంది పాఠం చెప్పడంలో ప్రిపరేషన్ లో సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా కల్తీ ప్రిపరేషన్ తో వెళ్తే ఏమవుతుంది కొందరు చేస్తుంటారు కదా అందుకని చెప్పాను అన్నమాట హై క్వాలిటీ నీడెడ్ నాణ్యత అవసరమా మధ్య ఎప్పుడైనా చీరులు కొన్నారా కొనే ఉంటారు షాప్కి వెళ్ళి ఏమడుగుతావు తల్లి మా మంచి కూడా వాడు మా దగ్గర చట్ట చీరుడు వేరే అలమారాలో ఉన్నాయి తెచ్చి చూస్తానంటాడు వింటాడు మీరు ఏమడిగినా వాడు చూపించేవావే మీరు ఏమడిగినా వాడు చూపించేవావే పాపం అలవాటు మంచి అంటారు తర్వాత ఏమంటారు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ రేంజ్ లో ఉన్న చీరకు వందామని మీరు షాప్కి వెళ్ళారనుకోండి వాడు మిమ్మల్ని చూసి వెంటనే ఐదు వేలవి ఎనిమిది వేలవి బాబు ఆపు నాకు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో కావాలని చెప్తారా చెప్పరా చెప్పాక బేరమాడుకుంటారా బేరమాడకుండా కొంటారా బేరమాడితే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసా షాప్ ఓనర్ మనమే అయినట్టు బేరమాడితే మనకు ఆ షాప్ ఓనర్ మనమే అయినట్టు తృప్తి అంటే ఏమిటి నాణ్యమైన వస్తువు కావాలి ధరలో తక్కువకు రాయాలి ప్లస్ ఆ రంగు ఆ కలరు ఆ డిజైన్ చుట్టుపక్కల ఎక్కడ ఎవరికీ ఉండకూడదు కుదరదు కదా వాడు మిషన్లు తయారు చేసి వందల వందల వేలు వేలు అన్ని షాపులకి సప్లై చేస్తాడు అందుకని మనవాళ్ళు ఏం చేశారు చాలా తెలివిగా ప్లేన్ బట్ట తీసుకుని డిజైనర్ సారీస్ అంటే ఏమిటి ఎంబ్రాయిడరీ మనమే వేయించేసుకుని మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ తో నేను చీర కట్టానంటే ఊళ్ళో ఇంక ఉండదు తప్పేం కాదు తప్పేం కాదు క్వాలిటీ ఇప్పుడు నా కలర్ నా కాంబినేషన్ నే ఇచ్చేటువంటి డిజైన్స్ ఎంబ్రాయిడరీ అవునా బాగుంది ఎక్కడ గుర్తించారంటే అబ్బా అస్సలు అర్డ్రస్ చెప్ప మా పెట్టాడు మీరే అర్థమైందా అది పక్క వీధిలో గుర్తించేసాం మనం మా అన్నయ్య పెట్టాడు వీ వాంట్ ది డిస్టింగ్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్ బీయింగ్ యునిక్ ఈ క్వాలిటీ ఓరియంటేషన్ ఉంటే తప్ప ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ప్రశ్నిస్తున్నా మీకు అర్థమైందా వై డూ వాంట్ టు బి డిఫరెంట్ వై యూ వాంట్ టు బి డిస్టింగ్ ఆ కాంబినేషన్ ఆ కలర్ ఆ డిజైన్ ఆ ఎంబ్రాయిడరీ ఎవరి దగ్గర ఉండకూడదు అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి ఆ కళ్లలో అసూయ కనబడితే నాకు కాస్త ఆనందంగా ఉంటుంది అనే భావన మనసులో ఉంటుందా ఆరామంగా తేడా లేదండి ఎందుకో పాపం పనికిన అసూయ ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందో ఆది ముందు పుట్టి అసయని చెప్పని అన్నాడు కానీ నన్ను అడిగితే అసూయ కామన్ అండి ఆకలి ఎలా కామన్ మగ ఆడా లేకుండా అసు ఎందరికీ కామన్ అయినటువంటి విషయం రైట్ ఇప్పుడు మరి క్వాలిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ వాట్ ఈ ప్రశ్నకు తొలి దశలో ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది సిటిజన్స్ క్వాలిటీ ఆఫ్ ది సిటిజన్స్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ ఆన్ అంతేనా నేనదే అనుకున్నాక నేనంటే బాగుండదేమోనని మీరు అందరూ అన్న తర్వాత చూపిద్దామని చేశాను అది అసలు తర్కం ఇప్పుడు అర్థమవుతుందండి ఇఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది టీచర్స్ ఈజ్ గుడ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ది సిటిజన్స్ విల్ బి ఆఫ్ బెటర్ క్వాలిటీ దెన్ ది ఇన్స్టిట్యూషన్ వేర్ దీస్ వర్క్ ఆర్ డీల్ దాట్ వుడ్ మెయిన్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ ది సొసైటీ మంచి నాణ్యత గల సమాజాన్ని సృష్టించుకోవాలనుకుంటే ప్రారంభం ఎక్కడా అనుకోవచ్చా ఇక్కడ లోపాలున్నట్టయితే వేళ్లకు చెదలు పట్టినట్టు సమూలంగా సొసైటీ నాశనమవుతుంది మీరందరూ పంతొమ్మిది వందల తర్వాత పుట్టిన వాళ్లే అన్న నమ్మకం నాకుంది లేకపోతే రిటైర్ అయి ఉండాలి కదా మీ తల్లిదండ్రులు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మీతో చాలా సందర్భాలలో ఆ రోజులే బాగుండేవి అని విన్నారా ఎప్పుడైనా వినలేదా అదేమిటి అసలు స్వాతంత్రం వచ్చాక మనం బాగుపడాలి కదా మీకు అర్థమవుతోందని చెప్పేది స్వాతంత్ర్యం రాకముందు పరాయి పాలన దోచుకున్నాడు అది చేశాడు ఇది చేశాడు అంతకుముందు ఇంకొక పాలన అంతకుముందు ఇంకొక పాలన అని మనం పోట్లాడి పోట్లాడి పోట్లాడి పాపం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత మరి మనమేగా పాలించుకుంటున్నది మొదట ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు పరాలో తెలియదు కాబట్టి ఏం చేయాలో తప్పులు చేశాం ఆ తర్వాత ఏం చేశాం గోతులు తావాము ఇప్పుడు మీకు అర్థమవుతుందా సమాజం బాగుపడాలంటే ఎవరు బాగుపడాలి పునాదులు ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి వాళ్ళు కనుక బాగుపడితే సమాజం బాగుపడే ప్రమాదం ఉంది ఈ రంగుల ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ క్వాలిటీ కావాలని చూస్తాం మనం మనం పెట్టే డబ్బుకి విలువ దక్కాలి ఎకనామిక్స్ లో కన్స్యూమర్ సర్పస్ ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఐ మస్ట్ ఫీల్ మోర్ హ్యాపీ ఉదాహరణకి ఈయన ఆ పెన్ ఇక్కడ ఈ పెన్ను ఐదు రూపాయలకి కొన్నారనుకోండి నేను అడిగాను ఎంత ఫ్రీగా ఇచ్చారా దాపో ఐదు అనుకుందా లేదు నాకు తెలీదు ఐదు అని అనుకుందాం బాగుంది పెన్ను చాలా బాగుందయ్యా అని చెప్పాను నేను ఆయన ఐదు రూపాయలు అన్నాడు నేను బయట షాప్ కు వాడితో గీ బేరం ఆడి నాలుగు రూపాయల యాభై పశులకి కొనుక్కోచ్చాకొచ్చి ఎంత గర్వంగా చూపిస్తానంటే ఐదు రూపాయల కొన్నావా నాలుగునర కొన్నాను తెలుసా ఏమనుకున్నావు ఎంత తృప్తి తెలుసా నాకు ఆయన తెలిసిన షాప్ లో రూపాయలకు పట్టుకు అనుకుందాం నేను వెళ్తే ఎప్పుడూ ఆరు రూపాయలకు తక్కువ ఇవ్వలేదు అనుకున్నాం ఏడుస్తూ వచ్చి నాకు పెంచు పెట్టవా అంటాను ఎలా తెలిసిందా మనిషి మనస్తత్వం తక్కువ ధరకు పొందాలి ప్రతి దాంట్లో నాణ్యత కావాలి నీకన్నా పైచేయిగా మెరుగ్గా ఉండాలి ఈ భావన పాఠం చెప్తున్నటువంటి వ్యక్తుల మనస్సుల్లో పోటీ మనస్తత్వంగా ఎందుకు ఉండకూడదు వై షుడ్ నాట్ యుమ్ ఎట్ బికమింగ్ ఏ మోర్ పాపులర్ టీచర్ ఇన్ యువర్ కాలేజ్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ ది ఎంటైర్ కాలేజ్ మాట చెప్తాను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొచ్చితే కొందరు ఉంటారు బట్ దివాకర్ల వెంకటవదాని గారి పేరు ఎవరన్నా విన్నారా మీరుండరు ఓన్లీ తెలుగు ప్రొఫెసర్ ఆయన ఆయన పాఠం చెప్తూ ఉంటే వేరే సబ్జెక్ట్స్ పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్ ఆనుకుని వెళ్ళి ఆయన పాఠం వినేవారే మీకు అర్థమైందని చెప్పేది ఇస్ ఇట్ నాట్ హ్యాట్ సాఫ్ట్ దట్ జంట అంటే రేపు పొద్దున మీరు సబ్జెక్టు పాఠం చెప్తూ ఉంటే మీ పిల్లలు ఎలాగో వింటారు అవునా వేరే ఒకటి రెండు క్లాసెస్ యొక్క పిల్లలు ఒకరిద్దరైనా విందామని చెప్పి వచ్చి మీ క్లాస్ లో కూర్చుంటే దాట్ ఈస్ ద రియల్ ట్రిబ్యూట్ టు యూ బికాస్ దే లవ్ యువర్ సబ్జెక్ట్ దే లవ్ యువర్ లర్నింగ్ దే వాంట్ లిసన్ టు యూ అండ్ దట్స్ వై ఇట్ హెస్ మేడ్ అ డిఫరెన్స్ అని చెప్పని మనం చెప్పుకోవాలి వాట్ ఈస్ ది టాస్క్ ఆఫ్ ఎ టీచర్ టీచర్ ఏం చేయాలి టీచర్ అంటే యూనివర్సిటీ మేము లెక్చరర్ లో అనకా టీచర్ అని పదం వాడుతున్నాను నేను వాట్ ఈస్ ది టాస్క్ ఆఫ్ ఎ టీచర్ కాకపోతేటంటే సాధారణంగా ఏమిటది సిలబస్ కంప్లీట్ చేయాలి అటెండెన్స్ తీసుకోవాలి రోజు సంతకం పెట్టాలి లేకపోతే ప్రిన్సిపాల్ గారు కోపడతారు ఇన్విజిలేషన్ చేయాలి అసైన్మెంట్లు స్లిప్ టెస్ట్లు ఏమైనా ఉంటే అవి చేసి పెట్టాలి ప్రిన్సిపాల్ గారు ఏదన్నా డ్యూటీస్ చెప్తే చేయాలి better be the first person to come and last person to go chaala manchi vaadu naayana ani cheppanaayana nechukuntadu every department nechukuntarelo ento abhiprayalu manaku untayi kaadani nenu ananu task of a teacher ki i have a suggestion the task of a teacher is to teach how to think aalochana nerpinchatam upaadhayudu yokka kartavyam veeranu sadeyem sir syllabus untundi maaku syllabus cheppali evaroddunnaru text is a pretext the subject is an excuse teach thinking on the pretext of this teaching this subject neevu cheptunnaattu paatham unni oka saakuga <laughs> aa vyakti medhasu vikasinchetatto mogga puvayetattu matti mudda kundayetattu neevu aa vyakti medhasu vikasinchataniki kavalsina paddati lo paatham cheppavalle adi task of the teacher endukani అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో మూడేళ్లు ఉంటారు పీజీలో రెండేళ్లు ఉంటారు ఏదో ఇంజనీరింగ్ లో నాలుగు నాలుగున్నర ఏళ్ళు ఉంటారు ఆ తర్వాత హి మస్ట్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్ మనం పాఠం చెప్తూ వాడి మేధస్సు ఎంత పదునెక్కాలంటే వాడు పొద్దున తన కాళ్ల మీద వాడు నిలబడాలి అప్పుడు మళ్లీ వచ్చి మన దగ్గర కూర్చొని సార్ నా డౌట్ వచ్చింది చెప్పండి సార్ వాడు అడగడు you must make him so independent capable of thinking and contributing on his own and that is the important message that a teacher must understand he must teach how to think everday we talk of a teacher's task we say what is the task of a learner the task of a learner is to learn how to learn you are also get used to thinking and learn how to learn వాడు నేర్చుకునే విధానానికి పందులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఓహో ఇలా అన్నమాట ఇలా ప్రయోగం చేయాలి ఇలా పరిశీలించాలి ఇలా గమనించాలి ఇలా వ్రాయాలి ఇలా చేయాలి అనేటువంటి యాక్షన్ ఓరియెంటెడ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ ఓరియెంటెడ్ లర్నింగ్ వాడు చేసుకోవాలి వాట్ టైప్ ఆఫ్ ఎఫెక్షడెడ్ రిలేషన్షిప్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది టీచర్ అండ్ ద టాట్ మొక్కుబడిగా అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని స్టాఫ్ రూమ్ నుంచి తిట్టుకుంటూ క్లాస్ రూమ్ కి వెల్లు వినబడిన వెంటనే పీడ అవదలింది ఇవాళ అని చెప్పని స్టాఫ్ రూమ్ కి మనస్తత్వం ఉన్నటువంటి టీచర్లు కొందరు ఉంటారు ఈ మధ్య చాలా చోట్ల ఐఎమ్ సారీ ఐఎమ్ రిస్కింగ్ ఏ స్టేట్మెంట్ చాలా చోట్ల స్టూడెంట్స్ ఫుల్ అటెండెన్స్ ఉండటం లేదు అవునా కదా వాడు వస్తే తలనొప్పి అని చెప్పి మనమే పంపించేస్తున్నా ఆ ప్రిన్సిపాల్ కూడా ఎందుకు తలనొప్పిని ఊరుకుంటున్నారు నన్ను వినటం వల్ల నీ తెలివితేటలకు డామేజ్ అవుతుందన్న ఇమేజ్ వాడికి ఏర్పడినందువల్ల వాడు ఎందుకు వస్తాడు నా క్లాస్ కి ఉండాలి వాడి మనస్తత్వం చెప్పండి ఏం సబ్జెక్ట్ అమ్మా ఏ సబ్జెక్ట్ చెప్తారో కంప్యూటర్ సైన్స్ చెప్తారు అక్కడ జేఎన్టీలో సబ్జెక్ట్ మీ పేరు నాగరత్న నాగరత్న మేడం గారు పెళ్లిళ్లేవో ఉండి ఓ నాలుగు రోజులు సెలవు పెట్టిళ్ళారనుకోండి అనుకుందాం తిరిగొచ్చారు తిరిగొచ్చాక క్లాస్లో పిల్లలు మేడం ఫోర్ డేస్ పదనా టీచర్ ఇవాళ లీవ్ మీద ఉన్నారట మీరొచ్చే క్లాస్ తీసుకోండమ్మా అని అంటే అలా ఉంటుంది లేదు మీరు సండే మీరు స్పెషల్ క్లాస్ పెట్టండి మేము వస్తాం నాలుగు రోజులు విస్సేయం మేము మా డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయాలమ్మా అని అంటే ఎలా ఉంటుంది లేకపోతే నాలుగు రోజులు వెళ్ళారు ఇంకో రెండు రోజులు కట్టకపోయారా లేవు నాలుగు రోజులు తిరిగి వచ్చారు ఏం కోపలు అట్టకుపోయింది మీకేనా అర్థమవుతోందని చెప్పేది ఏ అంత తొందరగా తిరిగి యు ఆర్ వాంటెడా అన్వాంటెడా యు ఆర్ డిస్పెన్సబుల్ ఇండిస్పెన్సబుల్ మా మనసులోకి వెలితి కనబడుతుంది నేను కనబడకపోతే we would love to listen to you అన్న ఫీలింగ్ ఉండాలా చెప్పమ చెప్పండి అటెండెన్స్ ఇస్తారని కూర్చున్నాను ఏమరా నిద్రపోతున్నావు మేకు రുണ്ട అంటే చాలా కష్టంగా ఉండమ అంటాడు to be awake is a tough task okay right the teacher must teach with great patience compassion and empathy పేషెన్స్ అంటే ఓపిక కంపాషన్ అంటే ప్రేమ దయా అనే అర్థాలు ఉన్నాయి మరి ఎంపతి ఏమిటి అయా ఇంగ్లీష్ మాస్టారు చెప్పండి సార్ ఎంపతి అంటే ఏమిటి అలా చెప్తారు నా పద్దతిలో నేను చెప్తాను ఎంపతి అంటే ఏమిటి ఇబ్బంది పెడుతున్నానా చెప్పండి ఎంపతి అంటే బానే ఉంది కూర్చోండి ఎపతి అంటే ఏమిటి ఒక రకమైన ద్వేషం సింపతి అంటే ఏమిటి సానుభూతి ఎంపతి అంటే సహానుభూతి yourself in the shoes of the other person. అదర్ పర్సన్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎలా సింపతి నే కనుక ఆ ప్లేస్ లో ఉంటే నేను ఏం చేస్తున్నావు అని తెలుసా ఐ విల్ హెల్ప్ యూ బికాస్ యూ ఆర్ ఇన్ సచ్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అని చెప్పడం ఎంపతి సో టీచర్ కి ఈ ఎంపతి ఎందుకో ఒక పాయింట్ చెప్తాను మిగిలినవని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం క్లాస్లో కూర్చొని వింటున్నప్పుడు అంతగా ప్రిపేర్ అవని మాస్టర్ ఆ పాఠం చెప్తే ఎలా ఉండిందో మనం బాధపడ్డాము కదా విక్టిమ్స్ కదా మనం ఇప్పుడు మనకు ఎంపతి ఏమిటంటే ఆ పరిస్థితి నా స్టూడెంట్స్ కు రాకూడదనేటువంటి భావన నో స్టూడెంట్ ఆఫ్ మైండ్ షుడ్ సే దట్ ది హ్ నాట్ అండర్స్టూడ్ ది సబ్జెక్ట్ అసలు నిజానికి వాళ్ళు ఏమనాలంటే విన్న తర్వాత ఎంత అద్భుతంగా అర్థమైందంటే ప్రిపరేషన్ అక్కర్లేదు సార్ అంత చక్కగా అర్తిపండు వల్చి చేతిలో పెట్టినట్టు పెట్టారు సార్ మీకు వీ లవ్ యువర్ టీచింగ్ వీ లవ్ ది క్లారిటీ వీ లవ్ ది కాన్ఫిడెన్స్ వీ లవ్ ది కరేజ్ వీ లవ్ ద డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ వీ లవ్ ఇచ్ అని చెప్పేటువంటి పద్దతిలో మనకు టీచర్స్ కావాలనుకుంటాం మరి స్టూడెంట్స్ తరఫు నుంచి ఏం కావాలండి మనకి దే మస్ట్ రిసీవ్ ది నాలెడ్జ్ ది టీచర్ ఈస్ ఇంపార్టెంట్ విత్ ఫేత్ నమ్మకంతో విత్ డివన్ విత్ హ్యూమినిటీ సరే విద్యా అని చెప్పారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏం సబ్జెక్ట్ అన్నావా మనకు బాటనీ ఇప్పుడు మీ అమ్మాయి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఏదో చదువుతోంది అనుకుందాం స్కూల్లో ఏదో చెప్పారు ఆవిడ వచ్చింది అది కాదే అని మీరంటే నీకేంది ఇది నోర్మూ మీకు అర్థమైందా అక్కడ బాటనీ చెప్తున్న ఆవిడ 10th పాస్ అయ్యి బాటని చెప్తోంది ఆ థర్డ్ క్లాస్ కో ఫోర్త్ క్లాస్ కో మీరు యూనివర్సిటీలో లెక్చరర్ పిహెచ్డీ చేసుకుండవచ్చు మీరు మీకు అర్థమైంది కదా బట్ షీ విల్ సే మై టీచర్ నోస్ మోర్ మై మధ్య ఐ ట్ బాల్ యువర్ డెసిగ్నేషన్ అండ్ యువర్ డిగ్రీ అంటుంది ఫెయిత్ అంటే మీకు అర్థమైందా పిల్లలకు గురువు మీద గురి గురి కుదిరితేనే గురువు గురి కుదిరితేనే గురువు నువ్వు పాఠం చెప్తూ ఉంటే ఎంత అథారిటేటివ్ గా ఉండాలంటే వాళ్లకు నీ మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడాలి అచంచలమైన విశ్వాసం ఏర్పడినప్పుడు నువ్వేం చెప్తే అది సత్యం అని చెప్పి నమ్ముతారు అందుకని ఇంకా సోడు దగ్గర పెట్టుకు ప్రిపేర్ అయి కదా అవాకులు చవాకులు పేల్తే సరిపోదు కదా అది అక్కడ ఉన్నటువంటి ఒకటి సరే ఈ ఫేత్ గురించి చెప్పాను కాబట్టి మిగిలిన వద్దు టైం లేదు లర్నింగ్ that reflective activity which enables to learner to draw upon the previous experience to understand and evaluate the present so as to shape future action and formulate new knowledge past present and future connect linking adi inta <laughs> varaku nechukunadi nechukuni saaru ocharu saaru starostarostar ostara saaru sthe staraa saari sthe vastara ఏ సాహిత్యం అండి కేవు కేక యుగంలో ఉన్నాం మనం ఇది ప్రపంచం ఈ క్షణం వరకు ఈ ప్రపంచం తెలుసుకున్నదంతా మా టీచర్కి కరతలామలకంగా అరటి అరచేతిలో ఉసిరికాయ ఉన్నట్టుంది అంత చక్కగా ఆయన పాఠం చెప్తున్నాడు ఇది నేర్చుకుని నేను రేపు ప్రపంచాన్ని ఊపేస్తాను అనే నమ్మకం ఈ విద్యార్థుల మనస్సుల్లో కలగాలి అనేటువంటి చెప్పడం కోసం ద పాస్ ఆర్ వెరీంగ్ అండ్ రీలర్నింగ్ లర్నింగ్ ఈజ్ నాట్ ఎ పాసివ్ ప్రోసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషియన్ ఇట్ ఈస్ నాట్ పాసివ్ అసలు నిజానికి అంటే అర్థం చేసుకుంటూ వింటున్నారా లేదా అర్థం చేసుకుంటున్నప్పుడు ఇంటర్నలైజేషన్ అవుతోందా వదా ఇంటర్నలైజేషన్ అవుతూ ఉన్నప్పుడు ఇంతవరకు మీరు విన్నది ఇప్పుడు వింటున్నది కంపేర్ చేసుకుని బాగుంది బావులేదు ఒప్పుకుందాం ఒప్పుకోము అట్టు పెడదాం క్లాస్ అయ్యాక చూద్దాం అనేటువంటి అనాలిసిస్ ఎప్పుడైతే జరుగుతోందో ఇట్ బికమ్స్ అన్ యాక్టివ్ ప్రోసెస్ ఆఫ్ లర్నింగ్ హౌ క్యాన్ ఇట్ బిసిటివ్ ప్రోసెస్ ఆఫ్ లర్నింగ్ దాన్ని మనం పట్టించుకోకుండా ఎవరో డౌట్ ఎడితే కుచ చెప్పింది విను అవును ఎవరికి రాని డౌట్స్ నీకెందుకు వస్తున్నాయి రా ఇక వాడు అడగదు వాడు అడగదు సరే కదా ఇంకెవరు అడగదు నీ పాయింట్ అర్థమైందా ఒక ఆయన ఉండేవారట ఆయన గురించి చెప్పేవా ప్రూ ఆయన ఓ పర్టికులర్ చాప్టర్ చాలా టఫ్ ఆ పేపర్లో ఆయన ఏం చేసేవాటంటే ఆ చాప్టర్ నిజానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరుసగా చెప్పాలి ఆ సిక్స్త్ చాప్టర్ మాత్రం చెప్పకుండా ఫైవ్ తర్వాత సెవెన్ కి జంప్ చేసి ఎయిట్ చెప్పేసిన తర్వాత ఆఖరి 3 నాలుగు రోజులు గట్టా గొట్టా కానీ చేసేవాళ్ళ సిక్స్త్ కానీ చేశాక ఆఖరి అయిపోయిందని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ సో ఈజీ ఎనీ ఫుల్ క్యాన్ అండర్స్టాండ్ ఎనీ క్వశ్చన్స్ అనేవాళ్ళ మన అర్థమైందా ఎనీ ఫుల్ క్యాన్ అండర్స్టాండ్ ఎనీ క్వశ్చన్స్ అని మనం అర్థం కాలేదంటే ఫుల్ కన్నా ఫూల్ ఉన్నారు ఫూల్ అయిపోతామని చెప్పని ఎవ్వరీ అడిగేవాడు కాదట ఆయన సిలబస్ అయిపోయింది చెప్పకూడదు సే చెప్పకూడదు చెప్పకూడదు అని వెళ్ళిపోయాడు ఉంటారు ఏం చేస్తాం మనం థింకింగ్ ఈస్ఫా లర్నింగ్ లర్నింగ్ ఈస్ఫా థింకింగ్ మనస్సు ఏం చేస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది ప్రశ్నించకుండా ఆలోచించగలరాకుండా ప్రశ్నించగలరా ఈ రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి మీరు ఇందా నుంచి చాలా అసంకల్పితంగా శ్వాస పీల్చుకుంటూ వదిలిపెడుతున్నారని నేను భావిస్తున్నాను అవునా ఎవరన్నా గాలి బంధించారా శ్వాస పీల్చుకుంటూ వదిలిపెడుతున్నారు కదా రైట్ చిన్న ప్రయోగం చేద్దాం కాసేపు ఆలోచించడం మానేయండి కష్టం నాకు తెలుసు కాసేపు ప్రయత్నం చేయండి ఆనెస్ట్ గా ప్రయత్నం చేయండి ఓకే నన్ను ప్రశ్న అడుగమ్మా ఏదోటి అడగండి ఈ మధ్య మీ ఆవిడకి చీరలు కొన్నారని అడగండి ఏది అడిగినా పర్వాలేదు మంచి ప్రశ్న అడిగావమ్మా నేను నువ్వు ప్రశ్న అడుగు కూర్చో కూర్చోనడుగు ఎక్కడ ఉంటారు అంటే అడ్రస్ అమ్మా నువ్వు ప్రశ్న టెన్ ఇయర్స్ గా ఓయూలో జాబ్ చేశారు చేస్తున్నారు చేస్తారు అయిపోయింది నువ్వు ప్రశ్న కదా వయసు ఎంత బాగుంది నువ్వనీ కూడా మెడికల్ లాంటి ప్రశ్నలు అడిగారు అనుమానం లేదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడగం కారణం చెప్తా తిరిగి అడుతాను ఆలోచించడం మానేయమన్నాకెట్ అడిగారా ప్రశ్నలు మీరు ఏ ప్రశ్న అడిగారు అన్నది పాయింట్ కాదు దానికి సమాధానం ఉందా లేదా అన్నది పాయింట్ కాదు ఆలోచించటం మానేయండి అని చెప్పిన తర్వాత మీకు అసలు ఆ ప్రశ్న అడగాలని వరుకో ప్రశ్న అడగొద్దని ఇదే అడగాలని ఇలా అడగాలని ఎందుకు అనిపించింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యు కాంట్ ఆస్క్ క్వశ్చన్ ఇఫ్ యు అవర్ స్టాప్ థింకింగ్ You can't continue to think if you have stopped questioning. T is equal to Q. T minus Q is 0. Only those who are thinking can question. Only those who are questioning can think. Only when thinking and questioning are taking place, then learning is taking place. Otherwise, learning is 0. High quality of thinking, high quality of questioning, high quality of learning. Poor quality of thinking, poor quality of questioning, poor quality of learning. No thinking, no questioning, no learning. Break it. think about the tea come back in 8 minutes go <laughs>